ఇది నీవు కాదని తెలుసుకుంటావు ఈ కారణ శరీరాన్ని ఆ సూక్ష్మ శరీరాన్ని రెండింటిని ఒకేసారి చెరపగలిగినటువంటి విద్యను సంపాదించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆత్మ విచారణ చేసే వాళ్ళందరికీ ఈ కీలకం తెలియాలి ఏమిటి కీలకం సూక్ష్మ శరీరం రద్దయింది కారణ శరీరం రద్దు కాలేదనుకో అప్పుడు పునః సూక్ష్మ శరీరం వచ్చేస్తుంది లేదు కారణ శరీరం రద్దయింది సూక్ష్మ శరీరం మిగిలి ఉంది అప్పుడు మరల కారణ శరీరం తయారై ఈ సూక్ష్మ కారణ శరీరాలు ఒకదానికొకటి సంపూరకాలు పరిపూరకాలు అంటే ఏమిటండి ఏమైనా మన చెప్పమనుకోండి నాయనా అంటకుండా సాక్షిగా కర్మకు అతీతంగా ఉండి కర్మ చేయనైనా కర్మఫల త్యాగం చేయనైనా కర్మ సన్యాసం చేయమాక అని పరమాత్మ చెప్పాడు బుద్ధుడు ఒక కాలంలో ఏం చెప్పాడు కర్మత్యాగం చేయనైనా సన్యాసమే పుచ్చుకో కర్మఫల త్యాగం కాదు కర్మత్యాగమే చేయాలి నువ్వు కానీ కర్మత్యాగం చేసినంత మాత్రాన నువ్వు ఊరికే మొక్కు ముసుకుని కూర్చుంటే లాభం లేదు సమాజం కోసం పనిచేయాలి మానవుల కోసం పనిచేయాలి బుద్ధం శరణంగా ఇచ్చాము ధర్మం శరణంగా ఇచ్చాము సంఘం శరణంగా ఇచ్చాము సన్యాసి అయిన మూడింటి కోసం పనిచేయాలి నువ్వు లోపలేమో ఏమి అంటని బుద్ధుడిగా ఉండాలి బయట మాత్రం ధర్మం కోసం పనిచేయాలి సంఘం కోసం పనిచేయాలి అని చెప్పాడు కానీ ఆచరణలో ఏమైపోయింది ఎప్పుడైతే కర్మ సన్యాసం చేశాడు నేనేం చేయక్కర్లేదు ఓ పక్కన మూలన కూర్చున్నాడు మరి అప్పుడు మరలా శంకర భగవత్ పాదులు రావాల్సి వచ్చాం వచ్చి రే బాబు ఓడి చెప్తే ఓడి చేస్తున్నారని అయినా మీరు అలా కాదు పద్ధతి కర్మఫల త్యాగం చేయమని పరమాత్మ చెప్పాడు కర్మత్యాగం చేయమని కాదు కర్మత్యాగం చేస్తే ధర్మం ఎలా చేస్తావు సంఘం బాగుపడుతుంది అందరూ సన్యాసమే పుచ్చుకున్నారండి అప్పుడేం చేయాలి అది సృష్టి ధర్మానికి వ్యతిరేకం కదా పైగా ప్రకృతి ధర్మంలో స్త్రీలకు సన్యాసం విధించబడలేదు గార్హస్యము వానప్రస్థం వరకే ఉన్నది కానీ సన్యాసం కర్మ మార్గంలో విధించబడలేదు అంటే స్త్రీలు సన్యాసినులుగా లేరు ఎక్కడో అరుదుగా ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు కానీ గార్హస్యంలో జ్ఞానులుగా ఉండొచ్చు గృహస్థ ధర్మంలోనే వాళ్ళు ఆత్మ జ్ఞానాన్ని పొందవచ్చు కాబట్టి వాళ్ళకి సన్యాసం విధించబడలేదు మరి అటువంటి అప్పుడు వాళ్లకు లేని సన్యాసం పురుషులకు మాత్రమే ఎందుకు విధించబడింది చూడండి కర్మ మార్గంలో ఉన్న చిక్కిలా ఉంటుందన్నమాట జాగ్రత్తగా అందుకని గమనించమన్నారు నీవు ఏ విద్యను గ్రహిస్తే ఏ జ్ఞానాన్ని పొందితే అమృత లక్షణాన్ని తెలుసుకోగలుగుతావో నీకు అసలు మృతి చెందే లక్షణమే లేదు చెందే లక్షణం జనన మరణాలు శరీరావి శోకమోహాలు మనస్సువి క్షుత్వి పాసలు ప్రాణానివి ఆకలి నిద్ర ఈ రెండు ప్రాణానివి ఆకలి దప్పికలు జాగ్రత్తగా గమనిస్తే మరి ఈ మూడింటి సమాహారం నేననుకుంటున్నాడు మానవ జీవితం మొత్తం మీద గమనిస్తే జనన మరణాలు అకలెప్పికలు చోక మోహాలు అనేటటువంటి షడూర్ములు ఈ ఆరు కష్టాలు కనబడుతున్నాయి ఈ ఆరింటి చేత బాధించబడుతున్నటువంటి లక్షణాలు కనబడుతున్నాయి ఈ ఆరింటి చేత బాధించబడుతున్న వాడెవడో వాడు బద్ధుడు వాడు జీవుడు వాడు శరీరమే నేను ఈ ఆరింటిని కాదనుకోగలిగినటువంటి విద్యను సంపాదించు ఈ ఆరు నేను కాదు ఈ ఆరింటి ప్రభావం నా మీద లేదు అని అతీతంగా ఉండగలిగే స్థితిని సంపాదించు దానికి ముక్తి పేరు యా విద్యా సా విముక్తయ్యే విద్యయా నీవు అమృత స్వరూపుడవు ఎలాగా జాగ్రత్తగా గమనించాలనుకుంటా అందుకని సత్సాంగత్యం చేస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి సత్సాంగత్యం చేస్తున్న వారందరూ కూడా ఈ మాటలని గమనించాలి సత్సాంగత్యం సత్సంగం వలన నీకు లభించవలసినటువంటి జ్ఞానం ఏమిటి అంటే ఈ ఆరు నేను కాదని అతీతంగా ఉండగలగాలి సాక్షిగా ఉండగలగాలి ఈ ఆరింటి ఎందు అభావంగా ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ జనన మరణాల ఎందు ఆకలి దప్పికలే ఎందు అలాగే క్షు శోకమోహముల ఎందు ఈ ఆరింటి ఎందు జాగ్రత్తగా అభావంగా ఉండాలి సాక్షిగా ఉండాలి భావ భా ఈ ఆరు భావములే భావనామయ శరీరంలో వచ్చేటటువంటి మార్పులే ఇవి జాగ్రత్తగా గమనించాలన్నమాట ఆ భావనామయ శరీరంలో ప్రాణ మనస్సుల యొక్క ప్రభావం ఉంది వీటిని అభ్యాసంతో సాధనతో అధిగమించాలి అభ్యాస